కాబట్టి తటస్థ లక్షణాన్ని చూసినప్పుడు దీన్ని ఆధారం చేసుకొని శబ్దం చేత ఏ బ్రహ్మం అయితే ఉపలక్షితం అవుతుందో ఏ బ్రీ అహం అనేటువంటి శబ్దం చేత చెప్పడం జరుగుతుందో ఆ అహం ఇది ఆ నేను అనేటువంటి దాన్ని విజిజ్ఞాసస్వ త్రహ్మేతి అబ్బాయి భృగుహో నా మాట మీరు తత్ విజిజ్ఞాసస్వ దాన్ని చక్కగా నువ్వు విచారణ చేయను ఆయన బ్రహ్మేతి అదే బ్రహ్మ అని చెప్పడంలో తటస్థ లక్షణం కాబట్టి బ్రహ్మం ఏమిటో అనంతమైన బ్రహ్మాన్ని స్వరూప లక్షణం చెప్పలేకపోయినా అది మాటలకి వాకుకి అందేది కాకపోతే మనసుకు అందేది కాకపోయినా నీలోని అహం అహం నేను నేను అని ఏదైతే ఏ శబ్దం చేతఐతే ఆ బ్రహ్మం ఉపలక్షితం అవుతుందో ఇక్కడ నేననేది ఏంటది ఆత్మ హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహం అహం ఇది ఆత్మ ఆత్మరూపేణ బాతి సాక్షాత్ ఆత్మరూపేణ బాతి ప్రత్యక్ష చైతన్యం ఇదే ఆత్మ అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మే బ్రహ్మ కాబట్టి నేనని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నేననే తెలియక ఒకసారి దేహం అంటావు ఒకసారి మనసు అంటావు ఈ రెండిట్లో ఏది నాయన రెండు కాదు ఎందుకని మరి ఇక్కడ ఇది అంటున్నావు అక్కడ అది అంటున్నావు కానీ నేననేది మాత్రం కంటిన్యూ అవుతానే ఉండదు నేను చూస్తున్నానంటావు అహం పశ్చామి అప్పుడు నేను కళ్ళు అనుకుంటావు కానీ గుడ్డిదనం వస్తే నేను పోలేదు అందహ అనందో భవతి చెవా అక్కడ గుడ్డివాడు కాదు ప్రత్యక్ చైతన్యం పాతి ప్రధమైంది ఇప్పుడు కనుక కేవలం నేను అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఆలోచన చేస్తే దానివల్ల అన్ని నిషేధింపబడగా ఏదైతే మిగులుంటుందో అదే బ్రహ్మము అయం ఆత్మ బ్రహ్మ కాబట్టి తద్బ్రహ్మేతి కాబట్టి విజిజ్ఞాసస్వ దాని పోయి ఆలోచన చేయను ఆయన అన్నాడు కదా నిజమే నేను దీన్ని ఆలోచన చేస్తే ఇది కాదని తెలుస్తుందేమో గాని బ్రహ్మని ఎట్లా ఎక్కడ దానికి అవధి అందువల్ల బ్రహ్మం ఏమిటో తెలియకపోతే అన్నమయాది కోశాల్లో విచారం చేసినా కూడాను ఫలితం వచ్చే అవకాశం కనిపించడం లేదు సెకండ్ సెంటెన్స్ క్లియర్ అన్నమయాది కోశాల్లో విచారం చేసినా కూడాను ఫలితం సక్రమంగా వచ్చేటట్టు కనపడడం లేదు ఎందుకని ఆ బ్రహ్మం అనేది నా దగ్గర ఉంటే ఇవన్నీ తొలగించిన తర్వాత అది ఎవరినో దొంగతనానికి వెళ్ళినా డోంట్ డూ దట్ సపోజ్ అది కదా ఇప్పుడు దొంగతనానికి వెళ్ళినా ఒక నెక్లెస్ పట్టుకుని రావాలనుకోండి ఆ నెక్లెస్ వాళ్ళు ఎక్కడ పైని పెడతారా మనం వస్తున్నామని పళ్ళెండా సన్మానమా చోరత్వం అందువల్ల అది ఎక్కడో పెట్ట పైనే ఉంటుంది తెలుసా ఓ పళ్ళె ఉంటుంది తర్వాత ఇంకోటి ఉంటుంది తర్వాత ఇంకో బాక్స్ ఉంటుంది తర్వాత నేతి నేతి నేతి నేతి నా ఇతి నా ఇతి నా ఇతి ఒకవేళ అది నెక్లెస్ అనేది తెలియకపోతే మనం దేన్ని వెతుకుతున్నావు మనకి తెలియకపోతే అది కూడా నేతే అందువల్ల నువ్వు దేన్ని అయితే అన్వేషిస్తున్నావు అది నీకు తెలిసిడాలి అందుకని జాగ్రత్తగా సెకండ్ సెంటెన్స్ వాడాడు సరే ఇప్పుడు మొదటిదే చాలు క్లియర్ తటస్థలక్షణం గనక మొదటిదే చాలు అన్నం ప్రాణం చెట్లు శ్రోత్రం మనో వాచమితి ఓవర్ కాని బ్రహ్మం ఇవిడో తెలియకుండా పోతే విచారణ చేసే అవకాశం లేదు గనక నాయన విను ఎహ్యమా ని భూత నిజాయంతే ఏ జాత ని జీవంతి ప్రయంత విశంవిశి బ్రహ్మేతి పోయి చే కాబట్టి తెలిస్తే గాని అన్నమయాది కోశాలలో అబ్రహ్మమును తొలగించేటువంటి అవకాశం లేదు కాబట్టి అన్నమయాది కోశాల్లో ఉండేటువంటి అబ్రహ్మని తొలగించాలి అంటే బ్రహ్మేమిటో తెలియాలి కాబట్టి తటస్థ లక్షణం ఎతోవా యమాని భూతాన్ని జాయంతే ఎవరి సమస్తమైనటువంటి ఈ భూతజాలం ఆవిర్భవించిందో ఎవరి వల్ల ఉంటూ ఉందో పెరుగుతూ ఉందో చివరికి దీనిలో అయితే లయించిపోతుందో తత్ బ్రహ్మ తత్ విజిజ్ఞాసస్వ ఇక్కడేంటి ఇప్పుడు చెప్పండి ఇంతకు ముందేమో అహం నేను అనేటువంటి శబ్దాన్ని తీసుకుని దానికి ఉపలక్షితం బ్రహ్మనుకోని మనలో మన అన్నమయాది కోశాల్లో విచారం జరిగింది ఇప్పుడు ఎక్కడికి పోయింది తెలిసిన విచారం జగత్ మీద పడిపోయింది నిజాంత అందరూ వసమ వాయుమా నిభూత నిజాయంతే నా నిజీవంతి ప్రయంత్య సంవిషంతే జగత్స్రాంతి తీ హాత్మ భావన పోవడానికి అన్యోంతరాత్మ ప్రణమయ అది పోవడానికి అన్యోంత ఇట్ల కదా अभी सत्यम देहम सत्यम अत्यम देहम का अन्नमदि कोशाल का आत्मसत्यम तर्व मिथ्येसा तटस्थ लक्षण अन्न प्राण चटू श्रोत्रचंधे इपड़ जगत् सत्यत् भ्रांति जगत सत्यत् भ्रांति जगत ना को इध्य अभिप्रय this should be removed jayante yat vishan iti. iti iti డ్ తటస్థలం అందువల్ల ఎట్లాగో స్వామిజీ చూడండికా రజతభ్రాంతిక్తికా రజతభ్రాంతి ఇంతకుముందు మనం చూసింది శాఖచంద్రయం శాఖ న్యాయం కాబట్టి మొదటిది అన్నమయాదులలో ఉండేటువంటి అన్నమయాదుల అబ్రహ్మ గా నిర్ణయం చేయడానికి మనం ఏదైతే ఏ మార్గంలో ప్రక్రియ అయితే వెళ్ళామో ఆ న్యాయం ఏంటి శాఖచంద్ర న్యాయం ఇంకొక న్యాయం కూడా ఉండ దర్శన న్యాయం స్థూల దర్శన న్యాయం కాబట్టి అదో ఇదో ఏదైనా పర్వాలేదు మీకు అది ఇష్టమైతే అది తీసుకోండి ఇది ఇష్టమైతే ఇది తీసుకోండి పెళ్లి అయిన వాళ్ళు అరుంధది తీసుకోండి పెళ్లి కాని వాళ్ళు శాకాచున ఓకే చూసారా ఇప్పుడు ఇదేంటో తెలుసా శుక్తిక రజత న్యాయం జగత్ సత్యత్వ రాిపోవాలి సుక్తిక రజత న్యాయం రజతం అంటే తెలుసు కదా వెండి శుక్తి ముత్యపు చిప్ప శుక్తి అంటే ముప్పాక్తిక రజతవత్ అవభాసతే ఇదం జగత్ ఇది శుక్తికా రజతవత్ అవభాసతే ఇదం జగత్ ఇది ఏదోవాని భూతాన్ని జాయంతే దేని నుండి వచ్చింది చూడతామ ఇమాని భూతాన్ని జాయంతే ఇవి పుట్టాయి ఎక్కడి నుంచి పుట్టాయి బ్రహ్మవు నుండి పుట్టాయి అవునా అలలు ఎక్కడి నుంచి పుట్టాయి పుట్టి ఎక్కడికి పోయినాయి అది ఇవి పుట్టినవి అవి ఉన్నాయి సముద్రంలో ఉన్నాయి సరే ఈ భూతాలన్నీ కూడా పుట్టి అనంతమైనటువంటి బ్రహ్మకన్నా దూరంగా వెళ్లేందుకు అవకాశం లేదు అక్కడ పుట్టేది పోయేదేంటి ఉన్నదంతా నీరే ఇక్కడ కూడా ఏంటి నామరూపాలే సరేనా అది ఫ్యానము ఇది బుద్భుతము అది తరంగము కెరటము అని మాట్లాడుతుండ అంతా జలమే ఇది ముంతా అది మూకుడు ఇది బానా అది కుండ ఇది కూజ అంటే అందులో ఉన్నదంతా కూడా మట్టే మృత్యుకేత సత్యం ఇదంతా నామరూపాలు ఇవేంటివి మిథ్య కాబట్టి జగత్తు ఏదైతే ఉందో నామరూపాలతో ఉంది మిథ్య దీనికి ఆధారంగా ఏదైతే ఉందో అది సత్యం కాబట్టి ముంతా ముగ్గుడు అవన్నీ కూడా దేంట్లో నుంచి వచ్చాయి మట్టిలో నుంచి వచ్చాయి మృతికెత్తేవ సత్యం ఈ భూతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి యథోవాయోమాని భూతాన్ని జాయంతే యథని అయితే వచ్చాయో తదేవ సత్యం ఆత్మసత్యం బ్రహ్మ సత్యం జగన్మిత్యత్ అన్వేష్టవ్యత్ విజిజ్ఞాస స్వ దీన్ని అన్వేషించాలి దీన్ని తెలుసుకోవాలి ఏదైతే మనకు కనపడుతూ ఇది ఎంతవరకు ఉంటుంది తమస్ చూడండి ముత్యపు చెప్పలో వేండి ఎందుకో తెలుసా అదే రాత్రిపూట కనపడదు ముత్యపు చెప్పలో వెండి రాత్రిపూట కనపడదు పగలే సూర్యలక్ష్మి పడి తల తల తలసర మెరుస్తున్నది అనుకోండి ఆ తల తల తలసరి ముత్యపు చెప్ప మెరుస్తూ ఉంటే మనం దాన్ని చూసి ఆ వైట్నెస్ చూసి వెల్డింగ్ షాప్ దగ్గర ఉన్నట్టుగా వెల్డింగ్ షాప్ దగ్గర పుయి అది తెల్లగా వెల్డింగ్ చేస్తూ ఉంటాడు కదా తెల్లగా వస్తుంటే అబ్బా వెండి తర్వాత ఒళ్ళు అలిపోద్ది ఇక్కడ ఉంది భ్రాంతి ముతెప్పు చెప్పను చూసినప్పుడు ఇందులో వెండి ఉంది ఎంతవరకు వెండి ఇది వెండి ముత్యపు చెప్పని చూచి ఇది వెండి ఇది వెండి కాదు ఇది సుక్తి ఇది సుత్తి కాదు సుక్తి షు మెలికి షు గణేశ అంటు ష అది షుక్తి సరేనా కాబట్టి ఈ శుక్తి అంటే ముత్తిపు చిప్ప ఇది వెండి కాదు అనేటువంటి జ్ఞానం కలగనంత వరకు ఈ జ్ఞానం కలగనంత వరకు అక్కడ ఏముంటది వెండే ఉంటుంది దండిగా కాని ఇది వెండి కాదు ముత్తే చిప్ప అనేటువంటి జ్ఞానం కలిగిన వెంటనే ఏం జరుగుతుంది వెండి తొలగిపోతుంది అక్కడి నుంచి వెండి తొలగిపోతుంది గచ్చ గచ్చ అనాల్సిన అవసరం లేదు దూరీకర్పేసి గచ్చ గచ్చ వెండి పో పోదురంగా పోదూరంగా అనాల్సిన అవసరం లేదు నీకు అది శుక్తి అని తెలిసిన మరుక్షణంలోనే వెండి తొలగిపోతుంది పాయింట్ ఈ ఏదైతే ఇప్పుడు తొలగిపోయిందో అది ఇంతకు ముందు ఉంది కదా ఉన్నదైతే ఎట్లా తొలగిపోద్ది వాస్తవం ఇప్పుడు తొలిగిపోయింది అంటున్నాను ఇది గనక నిజంగా సత్యమై ఉంటే ఇది గనక ఉన్నుంటే తొలిగిపోయే ప్రశ్న లేదు ఉన్నది పోదు లేని రాదు కాబట్టి ఇక్కడ ఏముంది ఇవీ ఇవాస్ దో ఉన్నట్లుగా ఉన్నట్లుగా ఉన్నదే గానీ ఉన్నది కాదు యథార్థంగా ఉన్నదైతే మాత్రం పోయే ప్రశ్న లేదు ఆ ఉన్నది ఏది సుక్తి అది పోవడం లేదు రజితం పోయింది రచితం పోయింది తొలగిపోయింది అక్కడి నుంచి ఎందుకు తొలగిపోయిందో తెలుసా సార్ అంతకుముందు వెలిగిపోయింది అది కాదు అందుకని ఇప్పుడు తొలగిపోయింది లేనిది పోతుందే గాని ఉన్నది పోయేందుకు అవకాశం లేదు గనక ముత్తిపు చెప్ప ఉన్నదే గనక ఉన్న ముత్తిపు చెప్ప ఎలాగూ పోలేదు లేనిదే గనక లేనట్లే పోయింది ఎందుకని ఉన్నట్లు తెలిసింది లేనట్లు పోయింది ఉన్నప్పుడు ఉన్నది కాదు పోయినప్పుడు పోయింది కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కాన్షియస్గా వాడుతున్నాను నేను వాక్యాలు పోయింది అసలు ఉన్నది ఎప్పుడు సార్ పోవడానికి ఉన్నది ఎప్పుడు ఆ ఉన్నప్పుడు కూడా ఒకవేళ ఉంటే ఎక్కడున్నదో తెలుసు నీ మనసులో వాస్తవంగా అక్కడ మాత్రం లేని లేదు ఎందుకని అదే ఇంకొకరికి ఎవరికైతే ఇది శుక్తి అనేటువంటి జ్ఞానం ఉందో ఇది ముత్తిపు చిప్ప అనేటువంటి జ్ఞానం ఉందో వాడికి అది వెండిగా కనపడడం లేదు తమరికే కనిపించింది ఆశ ఎక్కువ కనుక వాడికి కనిపించడం లేదు వాడికి తెలుసు ముత్తిపు చిప్ప శుక్తి అనేది వాడికి తెలుసు కనుక వాడు దానివల్ల టెంప్ట్ కావడం లేదు అది కావాలి దాన్ని తీసుకెళ్లి మనం ఏమేం చేయించుకుంటాం మాకేం చేయించుకోవాలి మావిడికి ఏం చేయించాలో మా బాయ్కి ఏం చేయించాలో తెలుస్తుంది ఇప్పుడు కనుక పోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా అది ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు అది అంటే తత్ విజిజ్ఞాసస్వ అది అక్కడ బ్రహ్మ విజిజ్ఞాసితవ్యం ఇది నిన్నదే చెప్పింది ఉక్తం చెప్పాడు అది ఎందుకని దాన్ని విజిజ్ఞాసితవ్యం అంటే నువ్వు విజిజ్ఞాసస్వ నువ్వు దాన్ని ఆలోచించేయాలి ఇది సుక్తేనా కాదా ఇది రజతమా కాదా ఇది రజతమేనా అని గనక నువ్వు ఆలోచన చేస్తే తత్ అన్వేష్టవ దాన్ని అన్వేషించి చూడాలి ఇప్పుడు ఎంక్వైరీ జిజ్ఞాసదే ఎంక్వైరీ చేసి చూసావనుకో నీకేమని తెలిసిపోద్ది శుక్తికా రజతం ఇవా ఆహ కాబట్టి కేవలం ముత్యపు చెప్పలో వెండిలాగా కనపడింది అలా వెండిలాగా కనపడడానికి సిదా ముత్యపు చిప్పులో వెండి కనిపించింది కదా అది ఇక్కడ కనిపించడం లేదేమి వెండి ముత్యపు చెప్పున్న చోట కనపడతా ఉంది ఇక్కడ కనిపించడం లేదు కాబట్టి ముత్తిపు చిప్ప వెండి కనిపించడానికి అధిష్టానంగా ఉంది అధిష్టానం సత్యం కాబట్టి జగత్ ఈ వెండి కనిపించడానికి బ్రహ్మము అధిష్టానంగా ఉంది ్రహ్మము తెలిస్తే మాత్రం జగత్తు లేదు అది బ్రహ్మ సత్యం జగన్ మిత్య బ్రహ్మము తెలిస్తే జగత్తు ప్రశ్న లేదు ఇక జగత్ అంటే జాయితే గత జగత్తు ఏదైతే వచ్చిపోతూ ఉంటుందో జగత్తు కానీ అధిష్టానం వచ్చిపోయేది కాదు వచ్చిపోయేది ఏంటో తెలుసా వెండి కానీ శుక్తి ఏదైతే ఉందో ముత్తిపుచ్చిపోయి ఏదైతే ఉందో అది మాత్రం వచ్చిపోయేది కానీ కాదు దంతిని దారు శంకర ఒక చోట అందమైన ఎగ్జాంపుల్ ఇస్తాడు ఇక దీనికి జగత్ సత్యత్వ భ్రాంతి ఈ జగత్తు సత్యంగా ఎంతవరకు ఉంటుందో తెలుసా సార్ బ్రహ్మం తెలియనంత వరకు వెండి ఎంతవరకు కనపడుతుందో తెలుసా ముత్యపు చిప్పలో ఇది ముత్యపు చిప్ప అని తెలియనంత వరకు ఇది వెండి కాదు ముత్యపు చిప్ప అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆ వెండి అదృశ్యం అయిపోతా ఉంది తొలగిపోతా ఉంది అట్లాగే ఒకట ఇదేంటి తెలుసా ఈ శ్లోకం దంతి వికారే దంతి దారు వికారే దారు సోపి తే ఒకడు ఒక కొయ్య తీసుకువచ్చి మంచి కొయ్య పెద్ద చెట్టు ఏదో ఉంటే దాంట్లో ఆ కొయ్యతో అందమైనటువంటి ఏనుగను తయారు చేశాడు దంతి దారు సోపి సహా అపి తత్రైవ కాబట్టి తయారు చేసి అక్కడ దూరంగా పెడితే ఎంత సైజులో చేశాడు అదే గానీ చిన్న సైజులో చేసి ఉంటే అదేదో టాయ్ ఎలిఫెంట్ అనుకునేవాళ్ళము నో ఏనుగెంత సైజు శంకర చేశాడు ఇది చేసిందో శంకర అర్థమవుతుంది కాబట్టి ఒక కొయ్య తీసుకొని వచ్చి ఒక పెద్ద ఏనుగని తయారు చేస్తే ఏనుగు ఎంత సైజు అయితే ఉంటుందో ఈ కొయ్యతో కొయ్య ఏనుగని తయారు చేశాట ఇప్పుడు అది అక్కడ ఉంది ఇదేంటో తెలుసా కొయ్య వికారమే అంతేనా కాదా కాష్టమయం మయట్ తుచంగా మయట్ మయట్ శబ్దం స్వర్ణమయం అన్నప్పుడు వేరు అన్నమయం అన్నప్పుడు వికారం ఇక్కడ కాష్టమయం అంటే వికారం మయట్ శబ్దం ఇక్కడ వికారం కాబట్టి ఆ ఏదైతే మనకి ఏనుగో వినిపిస్తూ ఇది కొయ్య యొక్క వికారం అంతేంకె కొయ్యే అటువంటిదికేమి లేదు దంతిదారు వికారే భవతి సోపి త్రైవ తద్వ జగతి పరాత్మా తద్వత అట్లాగే జగతి పరాత్మా పరా పరా పరమాణ్య భవతి గణేష్ ఎప్పుడైతే అక్కడ నీకు కనపడుతూ కొయ్యతో తయారైనటువంటి ఏనుగు నీకు దూరంగా కనపడుతూ అదే దగ్గరగా ఉంటే కొయ్యం తెలుస్తుంది అది అక్కడ అందుకని దూరంగా ఎప్పుడైతే దూరంగా కనపడతా ఉందో ఇక్కడికి చూసినప్పుడు ఏనుక సైజులోనే ఉంది ఏనుక కలర్లోనే ఉంది అట్లాగే ఉంది కనుక అది ఏనుగ అని నిర్ణయం ఇప్పుడు కొయ్య చూడండి తమాషాది తిరుగు కొయ్య ఎక్కడ ఉంది ఇప్పుడు ఏనుగలో విలీనం అయిపోయింది అది ఎందుకంటే నాకు అనిపించింది ఏనుగం నా దృష్టిలో ఏముంది ఇప్పుడు ఏనుగే ఉంది మరి కొయ్య అది ఏనుమలో కలిసిపోయింది అది తిరువభవతి అది తిరువభవతి తీర దగ్గరికి వెళ్ళాడట దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ తెలిసింది ఒక విషయం ఏమని కొయ్యని ఇప్పుడు ఏనుగేది కొయ్యలో కలుసుకో అది శంకరాచార్య స్వామి ఏది దేంట్లో కలిసింది సార్ తద్వత్ జగతి పరాత్మ తద్వత్ ఇది ఎట్లాగైతే ఉందో